సోతం మీ స్వర పరిశుద్ధ దేవా ఈ దినం మాకు ఇచ్చి నీకు వందల స్వరూప నీకే సంవత్సరాలు నీకే గంధామాయి మా తీర్థ ప్రావం నీకే పరిశుద్ధాత్మ దేవా నడిపించండి అలాడియా నా దివా నీకు సూతం అలా మీ జ్ఞానం మీ తనంతో మా బుద్ధి తీసి మీ బుద్ధికి అప్పచెప్తాం మా ప్రభుత్వంలో మీకు అధికారులు చేస్తున్నాం మీ స్వరూపం మీ పొలిగా తీసుకురాని మీకు హయాస క్రియలు తీసే నీ వాక్యం ధర రాని బిడ్డ నడిపించి పది ఆటగాలు తొలగించి ఆత్మధార సాధించింది సమీన్ ఎవరు సమీపించలేని తేజస్సులు నివసించు నాయేసయ్యా ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నాయేసయ్యా నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే నీ మహిమను దరించిన పరిశుద్ధులు నా కంట పడగానే ఏమౌదును నేనేమౌదును నే నేనేమౌదును ఎవరు సమీపించలేని తేజస్సులు నివసించు నాయసయ్యా ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచీ ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచీ నీ విచ్చు బహుమతులునే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేలా నివిచు బహుమతులునే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేలా ఏ మౌ దును నేనే మౌ దును హే మౌ దును నేనే ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా ఏసయ్యా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 పరలోక సైన్య సమూహలతో కలసి నిత్యారాధన నేచేయు ప్రశాంత వేలా ఏ మౌ దునో నేనే మౌ దునో ఏ మౌ దును నేనే మౌ దును ఎవరు సమీపించలేని తేజస్సులు నివసించు నాయసయ్యా జయించిన వారితో కలసి నీసింహాసనమునే చేరగా జయించిన వారితో కలసి ీసింహాసనమునే చేరగా ఎవరికి తెలియనివో క్రొత్త పేరుతో నిత్య మహిమలు నను పిలిచే ఆ శుభవేలా ఎవరికి తెలియనివో క్రొత్త పేరుతో నిత్య మహిమలు నన్ను పిలిచే ఆ శుభవేలా ఏ ఏమవుదును నేనేమౌదును ఏమవుతును నేనేమౌదును ఎవరు సమీపించాలి తేజెస్సులు నివసించు నా ఏసయ్యా నీ మహిమను ధరించిన పరిశోధులు నా కంట పడగానే నీ మహిమను ధరించిన పరిశోధులు నా కంట పడగానే ఏమవుదును నేనేమవును ఏమవును నేనేమవును ఎవరు సామీపించలేని తేజస్సులో నివసించు నా ఏసయ్యా అలలియా థ్యాంక్ యూ పేరు ఎవరు నన్ను చెయ్యలిచిన I am Jesus, I am God, I am God, I am God, I am God, I am God. నా వడు ఎవరు నన్ను చెయ్యలిచిన నా యేసు చెయ్యలవడు తన్ని ఆయనే తంది లాలించును నిన్ను పాలించును తన్ని ఆయనే తంది లాలించును నిను పాలించును ఎవరు నన్ను చెయ్యలచిన నా యేసు చెయ్యలువడు ఎవరు నన్ను చెయ్యలచిన నా యేసు చెయ్యలువడు చెయ్యలువడు చెయ్యలువడు చెయ్య విడువడు నా చెయ్య విడువడు వేదల సుమలా ఉన్నప్పుడల్లా వేడుకున్నడే కాపాడునే వీణల సుమలా ఉన్నప్పుడల్లా వేడుకున్ననే కాపాడునే ఎవరు నన్ను చెయ్యడిచినా నా యేసు చేడు ఎవరు నన్ను చెయ్యడిచినా na isu cheelavadu <laughs> cheelavadu <laughs> cheelavadu <laughs> cheelavadu cheelavadu రత్నం చేతా కడిగి ఉన్నాడే రక్షణ సంతోషం ఇచ్చి ఉన్నాడే రత్నం చేత ఉన్నాడే రక్షణ సంతోషం ఇచ్చి ఎవరు నన్ను చెయ్యడినేసు చేయడవడు ఎవరు నన్ను చెయ్యడ నేసు చేయడవడు చె విలువడు చెయ్యి విలువడు చెయ్యి విలువడు చెయ్యి విలువడు ఆత్మ చేత అభిషేకించి వాక్యం చేత నడుపుతున్నాడే ఆత్మ చేత అభిషేకించి వాక్యం చేత నన్ను నడుపుతున్నాడే ఎవరు నన్ను చెయ్యి గడిచిన నా డు ఎవరు నన్ను చేయలిచిన నా యేసు చెయ్యడువాడు చెయ్యడువాడు చెయ్యి విడువాడు ఏసు చెయ్యి విలువడు ఆమెను బ్రదర్ స్థుతి గానమే పాడనా जय गीता में पाड़ना, स्तुति गान में पाड़ना, जय गीता में गीतमे पाड़मुन ये सैया नी कृतज्ञुन कु, जीवित मतु సాక్షణయుందును నా ఆదరమయున్న ఏ కు కృతజ్ఞుడనై జీవితమంతయు స్తుతి గానమే పాడనా గినవి నీ న్యాయ విదులు మేలిమి బంగారు కంటే ఎంతో కోరదగినవి నమ్మదగినవి నీ న్యాయ విధులు మెలిమి బంగారు కంటే ఎంతో కోరదగినవి నీ ధర్మాసనం दयो स्थापड़ उन्नदी परिशुदात्मी चे नी धर्मासन नारदयो स्थापड़ उन्नदी స్తూతి గే పాడన జయ గీత మే పాడన స్థుతి గనమే పాడన జయ గీతమే పాడన నా ఆధారమయయున్న ఏ సయ్యానీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినయును నా ఆధారమయయున్న ఏ సయ్యా నీకు కృత ుడనై జీవితమంతయు సాక్షి నైయును స్తిగానమే పాడన శ్రేష్టమై నవిచ్చు వరములు లౌకిక జ్ఞానము కంటే ఎంతో ఉపయోగమైనవీ నవి శ్రేష్టమైనవి విచ్చువరములు లౌకికజ్ఞానము కంటే ఎంతో ఉపయోగమైనవీ నిశ్రేష్టమీనా పరిచర్ అలకై కృపవరములతో నన్ను అలంకరించే నిశ్రేష్టమీనా పరిచర్ అలకై కృపవరములతో నన్ను అలంకరించే స్తుగనే పాడన జయ గీతమే పాడన స్తుడన జయ గీతమే పాడన నాదారమయున్న ఏ సయనీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినైయుందును నాదారమైయున్న ఏ సయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినైయుందును స్తి గానమే పాడన నూతనమై నదిని జీవ మార్గము విశాల మార్గము కంటే ఎంతో ఆశించదగినది నూతనమై నదిని జీవ మార్గము విశాల మార్గము కంటే ఎంతో ఆశించదగినది నీ సింహాసనము నను చె నాతో నీ నా గురి నీ వైతి నీ సింహాసనము నను చెుటై నాతో నీ నా గురి వైతివే స్తుడన జయ గీత ీతమే పాడన స్తు పాడన జయ గీతమే పాడన నా ఆధారమయన్న ఏ సయకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినయును నాదారమయన్న ఏకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినయందును స్ గానమే పాడనా జయ గీతమే పాడనా స్థుతి గానమే పాడనా జయ గీతమే పాడనా ప్రైజ్ లాడబర్ అందరికీ దీపా సిస్టర్ వాక్యం షేర్ చేసుకోండి సిస్టర్ మాథ్యూ ట్వంటీ త్రీ థర్టీ సెవెంత్ వర్స్ మత్స్ వార్త ఇరవై మూడులో నుంచి ప్రవర్తలను చంపుచును నీ యొక్కకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా కోడి తన పిల్లలను రెక్కల కింద కెలాగు చేర్చుకొనను అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకునవలనని ఇంటిని గాని మీరు వల్లకపోతిరి ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది ఇది మొదలుకొని ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక కానీ మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను దేవాయ సుప్రభ నీకే స్థూతం మేలాది దూతలతో తో నా మాహో ఎదురవైన గొప్ప దేవానికి దేవా ఏసే ప్రభా మరి యొక్క వాక్యం దానించి బొద్ధ ప్రభా నీ యొక్క అస్థను జోడించి నడిపించను ప్రభా దేవా నాఫులం కద్దించి కొట్టి వేచు ప్రభా నీ యొక్క ధ్యానం చేత నడిపించడానికి మా ఆత్మైతే రైపండి ప్రభా దేవాచు ప్రభా ఈ యొక్క వాక్యం ప్రభా మా జీవితంలో మా ఋదంలో నాట ఎక్కువ ప్రభా ఏసే మరి మీద మాకు సహాయపడండి ప్రభా దేవ నేనైతే నిలబడుతున్నాను ప్రభా ఏసే మరి మీరు నాలో ఉండి నడిపించను ప్రభా ఈ యొక్క నోటి మంటల ప్రభా న యొక్క నోటి అని పంట ప్రభావస్ ఉంటాం మీకు ఎవరి యొక్క పరిశుధాత్మ శక్తి చేత నడిపింపదించమని ఏ చూపిస్తూ నామంలో ప్రార్థిస్తాం తండ్రి ఓ జర్మ జెరుషలేం హూ కిల్ ది ప్రాఫిట్స్ అండ్ స్టోన్ టు హర్ ఇక్కడ ఏమనుందంటే ఎరుసలేం అన్నప్పుడు అది గొప్ప జనా కాబట్టి ఇక్కడ మన పూర్వీకులు ఎంతో మంది చనిపోయినారు ప్రవక్తలు పెద్ద పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలు మన అపోసులు వీళ్ళందరూ చనిపోయిన వారు ఉన్నారు ఇప్పుడు స్టెప్ ఉన్నారు కదా కూడా రాళ్ళతో చంపబడిన కాకపోతే ఇక్కడ ఏంటిది మెయిన్ థింగ్ ఏంటంటే ప్రవక్తలు చంపు చిన్న నీ యొద్ధ పంపబడిన వారి అంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఆ టైంలో అలాగే జరిగింది ఇప్పుడు మనకు టైంకి వచ్చేసరికి కూడా సేమ్ అదే రొటీన్ అవుతుంటది ని ఆ టైంలోనే ఏమో మన ప్రవక్తలు ముందే మనకు హెచ్చరించినారు అంటే ఏసుప్రభు కూడా ఆ కాలంలో రన్ అయినారు ఆ కాలంలో జనాలందరు కూడా యేసు ప్రభుని మోషతో ఎలా అయితే ప్రవక్తగా ఉండి నడిపించిన జనాలని అట్లనే యేసు కూడా అదే రీతిగా వాళ్ళు అనుకున్నారు అన్నమాట అంటే ఏసుప్రభు కూడా ఒక ప్రవక్తనే కదా అని అనుకున్నారు ఆయన ఒక బోధకుడు కదా అని అనుకున్నారు కానీ ఆయన నిజమైన దేవుడు ఆయన యేసు ప్రభు అని ఎవరు ఆ టైంలో కాబట్టి మన ప్రవక్తలలో అంటే ఓల్డ్ టెస్ట్మెంట్లలో కూడా చూసుకుంటే ఆ అవన్నీ రాయబడి ఉన్నాయి ఏషియా గ్రంథంలో కూడా మన ఇమాన్యులు ఏదైనా యేసు ప్రభు పుడుతున్నాడు ఇవన్నీ మనకు తెలిసినాయి ఆల్రెడీ ఆ తల్లి గర్భం మందు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా పుడుతున్నాడు మీరి ద్వారా ఆ ఏషియా గ్రంథంలో మనకుంది ఆల్రెడీ మనకు దేమ్ స్టోరీ ఎవ్రీథింగ్ మనకు తెలుసు అనమాట ఏసు ప్రభు కోసము అంటే స్టార్టింగ్ నుంచే ఎప్పుడైతే మన పితరులు ఉన్నారో ఆ పితరుల ద్వారానే ఇవన్నీ మనం తెలుసుకుంటూ వచ్చినాయి అట్లనే మన యేజు కూడా ఈ కొత్త నిబంధనకు వచ్చినప్పుడు ఆయన కూడా ప్రవ చెప్పినడు శువాత కొంతమంది ప్రవక్తలు కూడా నేమ్స్ ఉన్నాయి ధాన్యాల ద్వారా చెప్పబడింది మళ్ళీ ఏషియా ద్వారా చెప్పబడింది ఇండియా ద్వారా చెప్పబడింది అట్లా ఎంతో మంది ప్రవక్తల ద్వారా చెప్పబడినడు అయితే ఇక్కడ ఏంది ఇంపార్టెంట్ అంటే చంపడము వాళ్ళని మంచిగా ఉన్నప్పుడే వాళ్ళు బ్రతికున్నప్పుడు దేవుల్లో వాళ్ళు నడిచినప్పుడు చేసినప్పుడు వాళ్ళని చంపేయడం అనమాట అంటే ఇప్పుడు మనకు మాథ్యూలని ఇదే వచ్చినంలో మనకి మధ్య స్వాతలో ఫిఫ్త్ చాప్టర్ ట్వెల్త్ వచ్చినంలో చూసుకుంటే రిజాయిస్ అండ్ సెలబ్రేట్ బికాస్ గ్రో బికాస్ గ్రేట్ ఈజ్ యూర్స్ రివార్డెడ్ ఇన్ హెవెన్ అంటే ఇక్కడ మత ఫిఫ్త్ చాప్టర్ ట్వెల్త్ వచ్చిన వచ్చేసరికి మనకి ఏమునంట ఉంటుందంటే దేవుని అందు ఆయన నామం నిమిత్తంలో హింసింపబడిన వాళ్ళందరూ ఎట్లున్నారంటే సంతోషించి ఆనందించినారనమాట అంటే వాళ్ళంతా రిజాయిస్ అయినారు వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు ఎందుకు హ్యాపీగా ఉన్నారంటే ఈ లోకంలో బ్రతుకున్నంత వరకు వాళ్ళు దేవునిది ఏది చెప్పారో ఆయన ఆజ్ఞను అనుసరించి నడుచుకున్నారు వాళ్ళు అందుకే వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ లోకంలో ఏదైనా పోని ఈ లోకంలో ఎన్ని సాక్రిఫైస్ చేసుకున్నా ఏది అయినా కానీ పరలోక ఒక రాజ్యంలో మాకు దేవుడు స్థానం ఇస్తున్నారు కదా అని అది ఒక ధైర్యం అనమాట వాళ్ళకి నా గొప్ప దేవుడు నా పట్ల ఉన్నంత వరకు నాకు ఏ అపాయం వచ్చినా నాకు సంతోషమే ఏ బాధ ఏదైనా దుఃఖం వచ్చినా నాకు సంతోషమే నా మీద అబద్ధం నా మీద నింద మూపినా నా మీద ఏది చెప్పినా నాకు సంతోషమే అందుకే ఆయన ఏమనుకున్నారంటే మా తీసు వార్త ఫిర్చి చెప్పవచ్చంలో నా నామము నిమిత్తము అంటే ఆ దేవుడు చెప్పిన ప్రతి ఒక్క దాంట్లో జనములు మిమ్మల్ని హింసించి మీద అబద్ధము చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోక మీ ఫలము అధిక కదా అందుకే రిజాయిస్ కావాలి అని చెప్తున్నా అంటే మీరు ఎల్లప్పుడు ఆనందించాలా సంతోషించాలా ఎందుకంటే నీ మీద అబద్ధం వచ్చినప్పుడు నువ్వు సంతోషపడాలా ఎందుకంటే ను లోకం కోసము అబ అబద్ధం పడినా ఏది పడినా ను లోకం కోసం బ్రతకలే ను దేవుని కోసం బ్రతుకుతున్నావు అనంటే అంటే నీ మీద అబద్ధము వచ్చిన చెడ్డ మాటలు మాట్లాడినా ఆ పది మంది పది రకాలుగా నీ కోసం బ్యాగ్ గా చేసినా ఎట్లా థింక్ చేసినా అది అంతా ఈ లోకం లాగా చూసుకుంటే మాత్రం నీ రుదయానికి బాధనే కానీ ఎప్పుడైతే నువ్వు లోకాన్ని ఈ లోకానికి నువ్వు చనిపోయిన వారి ఉంటావో అప్పుడు ఎంత మంది ని తిటినా నిన్ను కొట్టినా నీ మీద అబద్ధం చెప్పినా చెడ్డ పలికినా ఏది చేసినా మీరు ఆనందించి సంతోషించాల్సిందే ఎందుకంటే ఈ లోకంలో నువ్ ఎంత సంపాదించుకున్నా అది వేస్టే కానీ ఆయన రాజ్యంలో ఉండడానికి ప్రయాసపడాల అందుకే సంతోషించి ఆనందించమంటున్నారు ఎందుకంటే మన తండ్రి అనే ఏతు ప్రభుకుడు అంతే ఆయన ఎలాంటి తప్పు చేయలేదు ఎలాంటి ఆ ఒక్క అబద్ధం కూడా ఆడలేదు ఆయన్ని పరిశుద్ధుడు గొప్ప దేవుడు నీతిమంతుడు అంత పరిశుద్ధ దేవుడు ఆయన ఇలాంటి తప్పు చేయలే కానీ ఆయన మీద నింద వచ్చింది అబద్ధం ఆడేరు అన్ని చేసే యేసుప్రభు మీద కూడా కానీ ఆయన అన్నిటినీ సహించినాడు ఏసుప్రభు ఆయన దేవుళ్లాగా చూపించాడు మనిషిలాగా కూడా చూపించినాడు అన్నిట్లో ఆయన తగ్గించుకున్నాడు దేవుడు ఆయన తగ్గించుకున్నాడు కాబట్టి ఆయన తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు కానీ ఆయన అంత గొప్ప దేవుడైనా కానీ ప్రతి ఒక్క విషయం నేను తగ్గించుకున్నాడు అంటే ఆ తగ్గింపు మనకు రావాలా ఆ తగ్గింపు మనకు రావాలి అనంటే ఈ లోకాన్ని మనం తృణీకరించుకోవాలా ఈ లోకాన్ని ఎప్పుడైతే తృణీకరించుకుంటావో అప్పుడు నిన్ను ఎవరు ఏమి అన్నా నువ్వు సంతోషించి ఆనందిస్తావు ఎందుకంటే నువ్వు ఒక్కటే డిసైడ్ అయిపోతావు ఈ లోకం నాది కాదు ఈ లోకంలో నేను బ్రతుకుతలేను నేను ఆత్మీయమైన జీవితంలో ఉన్నా నేను ఆత్మీయంగా నేను బ్రతుకుతున్నాను ఏ ప్రభు కొరకు నేను బ్రతుకుతున్నాను అనంటే నీ మీద ఎన్ని అబ్బంధాలు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా ఆ ఎన్ని బ్యాడ్ వర్డ్స్ మాట్లాడినా ఏది చేసినా ఆ టైంలో నీకు సంతోషము ఆనందం దత్త ఇంకేది రాదు ఎందుకంటే ఏసుప్రభు నీ రుదంలో ఉన్నంత వరకు మన రుదంలో యేసుప్రభు ఉన్నంత వరకు ఎవ్వరు ఏది అన్నా అక్కడ మనం తగ్గించుకుంటాము ఎందుకంటే అది దేవుడు మనకు నేర్పిస్తున్నాడు తగ్గింపు జీవితం చాలా ఇంపార్టెంట్ అందుకే ఆయన అంటున్నాడు రిజాయిస్ అండ్ సెలబ్రేట్ బికాస్ గ్రేట్ ఈస్ యువర్ రివార్డెడ్ ఇన్ హెవెన్ for in the same way the prosecute uh, prosecuted the profits before you. the u ante nu uh, you know, peerinchina varu entha mandithe nu you know, peerisunaro aa uh, profits mana profits unnaru kada ante mana pravaktalu mana purvakalame una pratiyaka pravakta pedda pravakta lu chinna pravakta lu uh, apostles vee andaruda etante devunlo valo వెళ్ళినారు దేవుళ్ళ వాళ్ళు రిజాయిస్ అయినారు దేవుళ్ళ వాళ్ళు సెల సెలబ్రేషన్ చేసుకున్నారు అంటే దేవుణంలో సెలబ్రేషన్ అంటే ఆయన ఆత్మ కోసం వాళ్ళు కనపెట్టుకోవడము దేవుళ్ళు ఉండకపోవడము కంప్లీట్గా ఆయన మీదనే ఆధారపడి నడుచుకోవడము ఆ మొత్తము ఆయనకి సమర్పించుకోవడము ఇలాంటి వాళ్ళు చేసినాక ఆ ఉన్నారు కదా పరిస్థితులు సదుకాయలు వీళ్ళందరూ కలిసి అలాంటి వాళ్ళని హింసించినారు యేజు ప్రభునే అంత హింసించిన వారు ఏసు ప్రభు మీదనే నువ్వు అబద్ధమైన బోధ చెప్తున్నావు అని ఏజు వాళ్ళు అన్నారు పరిస్థాయిలు సర్దుకాయలందరూ ఆయన అక్కడ ఏసు ప్రభు గొప్ప దేవుడు కాబట్టి వాళ్ళ విషయంలో ఆయన అక్కడ చూపించడం అన్ని విషయం తగ్గించుకొని ఆయన శిల్వ పొంది తిరిగి లేచిన దేవుడు మళ్ళీ తిరిగి రానయ్యి ఉన్నాడు దేవుడు సో ఆయన మన కొరకు ఉన్నాడు కాబట్టి నువ్వు ప్రతి ఒక్కటి సాక్రిఫైస్ వాళ్ళని నువ్వు ఏ విధంగా పీడించినా పీడింపలు చేసినా ఇప్పుడు చివదినంలో వచ్చేసరికి మనకు అదే ప్రభుని నమ్మిన ప్రతి ఒక్క బిడ్డని అందరూ పీడింపలు కాబట్టి మనం ఎత్తుకుంటా ఎంత ధైర్యంగా ఉండాలా ఆనందంగా ఉండాలా సంతోషించాలా ఎందుకంటే ఈ లోకంలో నువ్వు అన్ని పోట్టుకోవచ్చు కానీ పర్లో ఒక ఆయన మనకి ఇచ్చిన గిఫ్ట్స్ని బట్టి సంతోషించాలా ఆయన మనకు రివార్డ్ ఇస్తానంటున్నావు ఇన్ హెవెన్ నువ్వు పర్లో ఒక రాజ్యానికి అది గొప్ప ధన్యత ఆ ధన్యత మనం పొందుకోవాలనంటే ఈ లోకంలో మనము ఆ మనం పిడ ఉంటారు ప్రజలు మన మధ్యలో ఉన్నవాళ్ళు మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మనం ఎక్కడికి వెళ్ళినా ఎందుకంటే ఈ లోకం ఒకటే ఎడారి కాబట్టి ఈ ఎడారిలో సరుపములు ఉంటాయి తేలుళ్ళు ఉంటాయి కాబట్టి ఆ గొప్ప కూడా ఎంతో మంది మన మధ్యనే వాళ్ళు మనకి ఏదో ఒకటి ఉంటారు మనం ఎంతో తగ్గించుకున్నా కొద్దికి ఒక రా వేసాడు ఇంకొక రా వేసడు ఇంకొక రాయి అట్లా అంటే వాళ్ళు మనం తగ్గించుకుంటామా లేదా అని కూడా చూస్తుంటారు ఏ వీళ్ళు ఇంకా తగ్గించుకున్నారని చెప్పి ఇంకా రెండు రాళ్ళు అంటే ఒక మాటకి ఇంకొక మా మాట యాడ్ చేయడం జరుగుతుంది అనమాట అంటే వాళ్ళు చూడండి ఒక మనిషికి కోపం రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు ఈ సర్పములు తెలియదు కాబట్టి అలాంటి వారి నుంచి మనం బయటికి రావాలా అలాంటి వాళ్ళ మధ్య నుంచి మనం బయటికి రావాలంటే మనకు రిజాయిస్ సెలబ్రేషన్ కావాలా ఏది రిజాయిస్ అంటే దేవుని యొక్క వాక్యంలో నువ్వు ఆనందపడాలా సంతోషించాలా ఆయన హృదయంలో నాటబడాలా అప్పుడైతేనే నువ్వు సంతోషించి ఆనందించగలుగుతావు లేకపోతే మనము మధ్యలో ఆగిపోతాము అందుకే కోడి తన పిల్లల్ని అంటే రెక్కల కిందనంట ఎలాగూ చేర్చుకున్నాను అలాగే నేను నీ పిల్లల్ని ఎన్నుకును చూడండి కోడి కూడా తన పిల్లల్ని తన రెక్కల కింద భద్రపరచుకుంటున్నాడు ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడంటే తన కోడి తన పిల్లల్ని ఆ ఎప్పుడు వచ్చి గద్దెత్తుకోబోతుందా అని అది జాగ్రత్తగా కనుక్కుంటా ఉంటదనమాట ఆ కాలంలో కూడా ప్రవక్తలు ఎలా కన్ఫర్మ్ చేసుకునే అన్ని విషయములలో ఆ వల్ల దేవుడు వాళ్ళకు ఏం బయలుపరుస్తున్నాయో ఏమేమి చెప్తున్నాయో అవన్నీ వాళ్ళకి అనుకునే వాళ్ళు అట్లనే కోడి కూడా తన పిల్లల్ని తన రెక్కల కింద భద్రపరుచుకుంటే ఆ పిల్లలు ఏం చేస్తా అంటే వాళ్ళ మమ్మీ దగ్గర చేర్చుకునేసరికి దగ్గరకు వస్తాయి మళ్ళీ ఏం చేస్తుంది మళ్ళీ కొంచెము ఆ రెక్కలు కొంచెం ఇది ఆ రెక్కల నుంచి బయటకి వెళ్ళిపోతుంది కోడి పిల్లలు జరిగిపోతా ఉంటాయి అన్నమాట మళ్ళీ వాళ్ళ తల్లి గుంజుకొని దగ్గర చేస్తూ ఉంటది అయినా ఏం చేస్తే పిల్లలు కొన్ని తల్లిని అత్తుకొని జీవిస్తాయి పలి నుంచి కొంచెం దూరం వెళ్ళిపోతాయి అంటే ఇక్కడ చూసుకుంటే కూడా మరి పిల్లలు రెక్కల కింద ఎలాగో చేర్చుకున్నానో అలాగే నేను నీ పిల్లల్ని ఎన్నుకున్నాను అంటే కోడి తన పిల్లల్ని ఎట్లయితే చేర్చుకుంటదో రెక్కల కింద మరి రెక్కలు అంటే మన దేవుని యొక్క వాక్యానికి సాదృశము మరి దేవుని యొక్క వాక్యం నీ హృదయంలో ఎప్పుడైతే నాటబడి ఉంటుందో నువ్వు దేవుని కత్తుకొని ఉంటావు ఒకవేళ వాక్యం మన హృదయంలో లేకపోయి ఉంటే మనము కోడి తన పిల్లల లెక్కల నుంచి ఎట్లయితే జారుకుంటుంటదో మనం కూడా దేవుని నుంచి అట్లా జారు అట్లా జారిపోవడానికి అవకాశం దొరుకుతుంటది అనమాట అంటే ఆ దుస్తుడు ఏదో ఒక విధంగా మోసం చేస్తేనే ఉంటది కాబట్టి ఆ మోసము మనం అనంటే దేవుని యొక్క వాక్యంలో మనం నానబడాలా ఆయన వాక్యంలో మనము హృదయాన్ని పరిశుద్ధ పరుచుకోవాలా ఆయన వాక్యం చేత మన హృదయాన్ని క్లీన్ అప్ చేసుకుంటుండాలా అట్లా చేస్తూ ఉంటేనే మన హృదయం క్లీన్ అవుతుంది దేవుని యొక్క వెలుగు మనలో నిండుతుంటది మరి అట్లా హృదయంలో నిండినప్పుడే కదా దేవుని యొక్క వాక్యం మనలో ఉంటేనే కదా అప్పుడు ఎంతమంది మనల్ని తిట్టినా ద్వేషించినా హింసించిన అబద్ధం ఏది చెప్పినా ఆ టైంకి నువ్వు సంతోషించి ఆనందిస్తావు చూడండి అట్లా ఈ వచనానికి మనం చూసుకుంటే ఇక్కడ ఏమన్నా ఎలాగో చేర్చుకున్నానో అలాగే నేను మీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకున్నా వలనని ఏంటిని కానీ మీరు ఒళ్ళక ఆ దేవుడైతే రెక్కల కింద భద్రపరచుకే ఆయన ప్రియమైన దేవుడు గొప్ప దేవుడు ఆయన చాలా ప్రయోగించిన దేవుడు కాబట్టి ఆయన ఆయన రెక్కల కింద దాచిపెట్టుకుందామని ఎంతో వచ్చినా దేవుడు మన దగ్గరికి వచ్చినా మనం ఆయన స్వీకరించుకోలేకపోతున్నాం నా వాక్యం చదవండి ప్రార్థించండి వాక్యనుసారంగా నడవండి ఆయన మనం చెప్తాం చూడండి ఒకసారి ట్యామ్స్ ఎయిటీ వన్ లో చూడండి సామ్స్ ఎయిటీ వన్ ఎయిత్ నుంచి చదువుకుందాము సాయిటీ వన్ ఎయిత్ వచ్చినాం చదువుతారా బ్రదర్ సైమ్స్ ఎయిటీ ఎయిత్ వచ్చినం అన్నా వాయిస్ వినబడట్లేదు ఎన్నో అధ్యాయక మెత్యలు కాదు కీర్తనలు వినిపిస్తుందా ఇప్పుడు ఒకరి సార్ చదువుతుంది నా ప్రజలారా ఆలకిం ఆలకింపుడి నేను మీకు సంగతి తెలియజేతును అయ్యో ఇస్రాయేలు నీవు మా మాట వినిన ఎడల ఎంతో మేలు ఎయిటీ వన్ లో అవునన్నా వాళ్ళ చదవమా అన్యజనుల దేవతలలో ఒకటియును నీలో ఉండకూడదు అన్యల దేశములో ఒక దానికిని నీవు పూజ చేయకూడదు అయగుప్తుల దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడని యుహోవాను నేనే నీ నోరు బావుగా తిరుము నేను దాన్ని నింపెదను అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయి ఇస్రాయేలు నా మాట వినకపోయి వరకు అయితే ఓకే అన్న థ్యాంక్ యూ అన్న చూడండి ఇక్కడ మనకు అర్థమైపోతుంది కదా ఇక్కడ అంటే ఎయిత్ నుంచి మనము లెవెన్ వరకు చదువుకుంటే ఎట్లా దేవుడు మన దగ్గరికి వస్తే కూడా మనం ఆయన దగ్గరికి పోలేకపోతున్నాము అంటే మనం ఆశ చూపించట్లేదు దేవుని సన్నిధిలో ఉండడానికి దేవుడేమో మన కోసం వస్తా అంటున్నాడు ఆయననేమో ప్రేమించిన దేవుడు ఆయన మన దగ్గరికి వస్తా అన్నప్పుడు మనం ఆయన చేర్చుకోలేకపోతున్నాము కోడి తన పిల్లల్ని దగ్గర చేర్చుకుంటది కానీ అది ఏం చేసి అంటే తన పిల్లలు ఆ రేఖల నుంచి దూరం పోవడానికి ప్రయత్నిస్తుంటాయి అట్లనే దేవుడు కూడా అంటున్నాడు నా ప్రజలాద అలకింపు నేను మీకు సంగతి తెలియజేస్తాను ఎందుకంటే ఇక్కడ అయ్యో ఇజ్రాయిల్ నీవు నా మాట వినిన ఎడల ఎంతో మేలు మరి దేవుని యొక్క మాట వింటే మనకు ఎంతో మేలు కలుగుతుంది కానీ ఈ బైబుల్ అంతటా చూసుకుంటే ఓల్డ్ టెస్ట్మెంట్ నుంచి న్యూ టెస్ట్మెంట్ వరకు చూసుకుంటే దేవుడు ఒకటే చెప్తున్నాడు ఆలోకించుడి ఇంకా ఆయన మాట వినుమంటున్నాడు ఎప్పుడైతే వింటామో అప్పుడే మనకు మేలు అని చెప్తున్నాడు దేవుడు సో మన ప్రవక్తలు కూడా దేవుని యొక్క వాక్యం విన్నరు అనే ప్రవక్తలు ఎట్లా అంటే ఏ ప్రభు ఏం బయలుపరుస్తున్నా ఏసయ్యా ఏం చెప్తున్నాడా అవి కనుక్కున్నారు వాళ్ళు వాళ్ళు ప్రార్థించినారు వాళ్ళకు శ్రమ రాబోతుంది రేపటి దినంలా అనంటే వాళ్ళు ఎంతో ప్రార్థనలు పెట్టినారు ఎంతో పోయి హెచ్చరించినారు కేకలు వేసినారు వాళ్ళు ప్రవక్తలంతా వాళ్ళంతా కేకలు వేసినాక కూడా అంత చేసినాక కూడా ఆ జనాలు నమ్మలేకపోయినారు ఆ యొక్క గోపజనము ఇక్కడ కూడా అట్లనే అవుతుంది ఎందుకంటే దేవుడు ఒకటే చెప్తుండడు న్యూ టెస్ట్ మెట్కి వచ్చేసరికి దేవుడు అన్ని క్యాన్సిల్ చేసేసిండు టెన్ కమాండ్మెంట్ ఓన్లీ రెండే మనకు పెట్టిండు మరి ఆ రెండిట్ల కంచి మనం ఒక్కటని పాటిస్తున్నామా మన పొరుగు అని దేవుని పూర్ణ మనసుతో ఆయన స్పుతించి ఆ రెండిట్లా కనీసం ఒక్క ఆజ్ఞ పాటించిన ఆయనకి ఎంత సంతోష సంతోషము దేవునికి అందుకే ఆయన అంటున్నావు ఇప్పుడు నెక్స్ట్ నవంబర్ అయిపోయినాక డిసెంబర్ వచ్చినాక ఉంటారు అన్ని దేవతలను అంటే దేవుణ్ణి ప్రార్థించింది ప్రార్థించమంటే వాక్యలు ధ్యానించమని దాని ప్రకారం నడుచుకోమంటే వాళ్ళు ఇష్టం బిహేవ్ చేసుకుంటారు అంటే వాలు క్రిస్మస్ ట్రే ఆచరాల పద్ధతిగా వాళ్ళు వెళ్ళిపోతున్నాడు అట్లా చేయడం దేవునికి ఇష్టం లేదు ఆయన ఒకటే అంటున్నాడు నీ హృదయమే కానీ నీ ఇల్దే కానీ ఏదే కానీ ఎట్లా అంటే క్లియర్గా ఉండిపోవాల నీట్గా ఉండాలా నీ హృదయమే కానీ నీ క్రియనే కానీ ఎవ్రీథింగ్ నీట్గా ఉండాల అన్య దేవతల వాళ్ళలాగా పూజించడము ఆయనకి ఇష్టం లేదు ఆయనని ఇష్టపడాలి అనంటే ఆయనని లోబడి నడుచుకోవాలి ఆయన నుంచి నువ్వు మేలు పొందుకోవాలి అనంటే ఆయనకు మనము లోబడి జీవించాల ఆయనని గోపదేవుడి ఈ లోకంలో ఇంకా ఆయన తప్ప ఇంకా ఎవరు లేరు కాబట్టి ఆయన ఆ మన ప్రవక్తలు అందరూ కూడా సాక్రిఫైస్ చేసుకున్నారు ఆ టైం అట్లా వాళ్ళకి ఆయన సంతోషించి ఆనందించినారు మ్యాథ్యూ పార్టీ వల్ల చూసుకుంటే మరి ఇక్కడ కూడా అంటున్నారు ఎదుగుతు దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైనా ఏ హోవాను నేనే మన ఎన్నోసార్లు ఆయన హెచ్చరిస్తా మనకి నీ దేవుడైనా ఏ హోవాను నేనే అని మరి మన తండ్రి ఏసు ప్రభు పెట్టుకొని మనము ఇంకా ఆచార పద్ధతంగా వెళ్ళిపోతే మనుషుల మీద ఆధారపడి వెళ్ళిపోతే లైఫ్ ఏముంటది ఇంకా వాళ్ళకు భయపడకుండా బ్రతకాల్సి వస్తుంది కానీ నువ్వు భయపడాల్సింది దేవుని సన్నిధిలో దేవుని ముందు ఆయన దగ్గర నువ్వు భయపడాల ఆయనకు నువ్వు లోబడి జీవించాలా కానీ మనుషులకు భయపడి వెళ్తే నువ్వు దాన్ని ఆచరించిన వారిలాగానే ఉండిపోతాం అంటే మనం ఈ లోకంలో ఎవరికీ భయపడద్దు జస్ట్ మనం భయపడాల్సిన దేవుని యొక్క వాక్యానికి మనం లోబడి జీవించడం భయభక్తితో మనం ఎదగాల ఇది ఆయన మనకు నేర్పించేది ఎందుకంటే ఒకవేళ తెలియకపోతే ఆయన అంటున్నాడు నీ నోరు బాగుగా తెరవము నేను దాన్ని నింపేదను నువ్వు ఎప్పుడైతే నోరు తెరిచాయనని అడుగుతావో ఆయన నీ నోట్ల మాటలన్నీ నింపిబడ్డడా ఏదైతే చెప్పాలి అని అవన్నీ నీ నోట్ల నింపి పెడతా అంటున్నాడు దేవుడు ఎందుకంటే ఎగ్జాంపుల్ నేను చెప్తా ప్రార్థన చేస్తాం నాకు ప్రార్థన రాదు రాదు రాదు అనంటే అది రాకుండా వెళ్ళిపోతుంది మనం అదే కూర్చొని మోకరించి ఒక మాట మనం మాట్లాడితే దేవుడు మన నోట్లో ఎంతో నింపుతాడు ఇరిమియన్ కు దేవుడు కూడా ఆ నోటిని తాకి నోటి మాటలు ఎట్లయితే ఇరిమియన్ నోట్ల పెట్టినాడో అట్లనే ఆయన మన నోట్లో కూడా పెడతా అన్నట్టు అంటే నువ్వు ఆయనకి లాగింగ్ కావాలా ను ఆయనకి దగ్గరికి రావాలా ఆయన రెక్కల కింద నువ్వు ఆయన రెక్కల కింద ఉండాలి అని అంటే ఆయన వాక్యం హృదయంలో నాటబడాల మన ప్రవక్తను అంతటా ఆయనకు అపజెప్పి నడుచుకోవాలా ఎందుకంటే నీ నోరు బాగుగా తెరుస్తేనే కదా ఆయన నీ నోట్ల నేను దాన్ని నింపేదను అని అంటే నువ్వు తెరుస్తేనే నువ్వు ఆశపడి దేవుని సన్నిధికి వస్తే అని ఇంకా ఎన్నో నేర్పిస్తానంటున్నాడు మరి ఆయన దగ్గరికి మనం రావాలి మరి ఆయన మాటలని మనం నోట్ల నిండాలి పెట్టుకోవాలి అనంటే మన హృదయంలో ఆయన వాక్యలు రాయబడాల్సిందే ఆయనను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిది ఇజ్రాయేలీడు నా మాట వినకపోయిది ఆయన దేవుడు అక్కడికి కూడా ఆయన చెప్తున్నాడు రండి నా దగ్గరికి రండి నేను నేర్పేశాను ఆయన కదా కాడ ఎత్తుకొని నా దగ్గరికి రండి నేను నేర్పేశాను విశ్రాంతిస్తాను అంటారు కదా దేవుడు మనకి మరి మనం ఎవరు కాడి మోస్తున్నాము నువ్వు దేవుని కాడి మోసి ఉంటే అన్నిట్లో తగ్గించుకొని నడుచుకొని ముందుకు వెళ్ళిపోతాము సంతోషించి ఆనందిస్తాము నువ్వు ఈ లోక కాడి మోస్తే ఈ లోకంలోనే ఇంకా శ్రమలు పడకుండానే అనేది ఉండిపోతుంది అందుకే ఆయన అంటున్నాడు ఇప్పటికైనా నా దగ్గరికి రండి నా మాట వినండి ఆలకించండి ప్రతి ఒక్క గొప్ప జను ఆయన హెచ్చరించేది ఇదే నా మాట ఇంకా వినక అంటే ఇంకా ఎవరు గ్రహించలేకపోతున్నారు ఎక్కడ అద్భుతాలు అర్జకాలు జరుగుతున్నాయి వెళ్ళిపోతూనే ఉంటారు అందుకే దేవుడు వాళ్ళకు శిక్ష పెట్టి ఆయన సన్నిధికి నడిపించుకుంటున్న శిక్ష ఉంటేనే కదా ఇప్పుడు తండ్రి తన పిల్లల్ని ఎంతో ప్రేమిస్తే గద్దీసాడు అట్లనే మన తండ్రి కూడా మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనకు గద్దీస్తాడు కొన్ని కొన్ని విషయంలో అంత గద్దించినాక కూడా నువ్వు రాకపోతే తను వదలేసాడు అట్లనే మనం కూడా మన తండ్రికి లోబడి ఉండాలి నడుచుకోవాలి మరి ఆయనే ప్రతి ఒక్క మాటలు ఎవ్రీథింగ్ నీలో రావాలి అని మనం కూడా దేవుని సన్నిధిలో మోకరించాలా ప్రార్థించాలా ఆయన బాగు ఆయన ఆయనను ఎందుకంటే అందరూ గ్యాదర్ అయిన సన్నిధులు అడిగినప్పుడు ఆయన ఎవ్రీథింగ్ ఇస్తాడు సాంవాసంలో మనం అడిగిన ప్రతి ఒక్కటి ఆయన ఇస్తాడు మన వ్యక్తిగత ప్రార్థనలు కూడా ఆయన అడిగిన ప్రతి ఇస్తాడు ఆయన మన దేవుడు రమ్మంటున్నాడు మన దేవుడు అంత అవకాశం ఇచ్చినప్పుడు మనం పోకపోతే ఎట్లా చెప్పాం అందుకే ఆయన అంటున్నాడు మీరు నా దగ్గరికి రండి ఆయన రెక్కల కింద ఎన్నిసార్లు చెప్తున్నా మీరు రండి నా రెక్కల ఉండండి అని అంటే దేవుని యొక్క వాక్యంలో మనం ఉంటే ఆయన రెక్కల కింద ఉన్నట్లే కాబట్టి వారు తన సర్వక్రియలను ఆలోచనలను బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కఠినములు నేను వారే వారిని అప్పగించి అయ్యా నా ప్రజలు నా మాట విన విని ఎడల నా మార్గంలో అనుసరించిన ఎడల ఎంత మేలు ఇది మళ్ళీ రెండోసారి అంటున్నాడు దేవుడు మళ్ళా శిక్ష పెట్టినాక కూడా రాకపోయినా ఇంకా ఆయన ఏం చేశాడు చేతుల అప్పచెప్పాడు అట్లని ఇక్కడ కూడా దేవుడు ఇంకా అడుగుతున్నాడు రమ్మని ఆయన రెక్కల కింద ఉండమంటే ఆ ఆయన మార్గంని అనుసరించి నడుచుకోమంటే ఆయన ఫస్ట్ అదే అంటున్నాడు నా మాట వినండి తర్వాత మీరు నడుచుకోండి అంటున్నాడు మరి ఆయన మాట విని నడుచుకుంటేనే కదా ఆయనలో మనము రెక్కల కింద భద్రపరిచిన బడిన ఆయన ముద్రలో మనం సెల్ చేయబడిన వారి ఆయనను అనుసరించి నడుచుకుంటేనే అనే ఈ బైబుల్ అంతటిలో చూసుకుంటే స్టార్టింగ్ నుంచిది ఎండింగ్ వరకు ఆయన ఒకటే చెప్తుంది ఆలకించండి రండి నా మాట విని నడుచుకోండి అని ఇప్పటికీ కూడా ఆచారాలు పాటించుకుంటూ ఇంకా మనుషుల మీద ఆధారపడుకుంటూ ఇంకా ఇష్టం లైఫ్ జీవించుకుంటూ ఉంటే ఆయన ఎంతకాలమైన ఓపికతో చూశాడు చూశాడు ఆయన ఆయనకి ఎంతో ఓపిక కలిగిన దేవుడు ఆయన చూసి చూసి చూసి లాస్ట్ కి ఆయన ఏం చేస్తాడు శిక్ష పెడతాడు ఆ శిక్షకి కూడా నువ్వు లోపడకపోతే శత్రువుగా కాపా చెప్పేసాడు అట్లనే ఇక్కడ కూడా అంతే ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళకు ఎంతో మేలు జరుగుతుంది ఎంతో మేలు మన మీదున్న ప్రతి ఒక్క తీసేసి ఆయన మేలుల చేత నింపే దేవుడు మరి ఆ మేళలో మనం పొందుకోవాలా ఆయన మనం బాగుపడమే కాదు మన ద్వారా కూడా అనేకులు రావాలా రక్షణకి రావాలంటే మన ప్రవక్తన కరెక్ట్ గా ఉండాలా మన ప్రవక్తన కరెక్ట్ గా ఉంటేనే అనేకులు వస్తారు అందుకే కోడి తన రెక్కల కింద తన పిల్లల్ని ఎట్లా భద్రపరచుకుంటదో ఆ ఎలా తన పిల్లల్ని ఎక్కడికి పోకుండా మంచిగా తన రెక్కల కింద భద్రపరచుకుంటది అయినా ఆ పిల్లలు కొన్ని తప్పించుకుంటుంటాయి తల్లి రెక్కల కింద నుంచి జారుకొనికే ప్రయత్నిస్తుంటాయి ఏమి తదిలే ఏమీ తదిలే అని అనుకుని ముందుకు వెళ్ళిపోతుంటది కానీ అది కాదు కొంతకాలం వరకు నువ్వు ఏమైత ఏమైతో అని నువ్వు ముందుకు వెళ్తావు నువ్వు అట్లనే కొనసాగుతా ముందుకు వెళ్ళిపోతావు పడిపోతావు అందుకే ను పడుతుంటే లేస్తుంటేనే నీకు ఎవ్రీథింగ్ ఫైన్ లో తెలిసిపోతుంది నీ జీవితం అనుభవం అనేది మనము ఇంకా అట్లనే ఉంటే కాదది అందుకే ఆయన అంటున్నావు ఆయన రెక్కల కింద ఉండమంటున్నాడు ఆయన రెక్కల కింద ఉంటే నీ ఇల్లు కూడా చక్కబడుతుంది ఇందుకో మీ ఇల్లు నీకు విడవబడి ఉన్నది ఇదికో మొదలుకొని ప్రభు పేరట వచ్చే వాళ్ళంతా స్తుంపబడను కాక మీరు చెప్పే వరకు నన్ను చూ చూడారని మీతో చెప్పుచున్నాను మళ్ళీ ఎప్పుడైతే మనం ఆయన దగ్గరికి వచ్చి కంపల్గా ఉండిపోతామో అప్పుడు ఆయన్ని అంటే స్టేజ్ చేయగలుగుతాం మనం అక్కడ స్టేజ్ చేయగలుగుతాము ఇంకా దేవుని దేవుని యొక్క నామాన్ని పట్టుకొని ఎప్పుడు మనం స్తుంచే ఉంటాము అప్పుడు ఆయన ఆయన రాకడ కోసం నువ్వు కనుక్కొని జీవిస్తుంటావు మన తండ్రి మనము ఎంత కనుక్కోవాలా ఆయన కోసము అని మనం తెలుసుకుంటుండాలా కాబట్టి ఆయన అదే చెప్తున్నాడు ఎప్పుడైతే మన వాక్యంలో బాగా నానబడుతుంటామో మన పాపమైన జీవితం నుంచి మనల్ని దేవుడు పరిశుద్ధ పరిచినాక ఒక దారి మనకు చూపించినాక ఆ దారి నుంచి మనం వెళ్ళిపోతూనే ఉండాలా మళ్ళీ ఇటు ఇటు అటు చూస్తున్న మళ్ళీ పడిపోతాం అందుకని ఈ గొప్ప జనం అంత కూడా అట్లనే ఇటు అటు పరిగెడుతున్నారు మనుషుల మీద ఆధారపడుతున్నారు ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేస్తున్నారు వాళ్ళకి ఏది కొత్తగా అనిపిస్తే అటు వెళ్ళిపోతుంటారు కానీ మన దేవుడు ఒకటే చెప్తున్నాడు ఆయన పేరుతో వచ్చిన ప్రతి ఒక్కరు స్థుతింపబడాల్సిందే అంటే ఆయన నామాన్ని గయనపరిచే వారి లాగానే ఉండాలా మన నామాన్ని నువ్వెప్పుడు గనపరుస్తున్నా ఉండాలంటే నీ క్రియ కరెక్ట్ గా మన బిహేవియర్ కరెక్ట్ గా ఉంటేనే తలు మారుమంచు పొందుతారు స్టార్టింగ్ లో ఇక్కడ మా ఓనర్స్ ఎట్లా ఉండాలంటే స్టార్టింగ్ లో మాకు చాలా ఇబ్బంది ఉంటుండే కానీ ఈ రోజు దేవుడు వాళ్ళని ఎట్లా మార్చున్నారంటే వాళ్ళ కోసం ప్రాధాన్యత పెట్టే ఈవెన్ ప్రేయర్ మీటింగ్స్ ఏవి కూడా చేయద్దన్నారు స్టార్టింగ్ లో మాకు జస్ట్ వన్ వీకే మేము ప్రేయర్ లో పెట్టినాము ఆ వన్ వీక్ లో మేము ప్రేయర్ పెట్టేస్తే ఇప్పుడు వాళ్ళు ఎట్లున్నారంటే వచ్చి ప్రార్థన్యం చేసుకున్న ఎవరైనా ఇంట్లో వచ్చి ప్రేయర్ మీటింగ్ పెట్టినా ఇప్పుడు ఎవ్వరు అసలు ఏమి అన్నట్లేరు వాళ్ళు ఎందుకంటే దేవుని చనేదిలో మూర పెట్టినాం దేవ వాళ్ళు ఏమనద్దు వాళ్ళ నోరు మీరు ముయ్యండి వాళ్ళు మాతో ఫ్రెండ్లీగా ఉండాలి అని మేము ప్రార్థనలు పెట్టినాము అదే రీతిగా రన్ అవుతుంది ఇప్పటికీ తెలుసా మా ఊనర్స్ వాళ్ళు మంచిగా ప్రేమగానే మాట్లాడతారు వాళ్ళు అన్యులైన ప్రేమగానే మాట్లాడతారు అంటే దేవుణ్ణి అడిగినము ఆ యొక్క బిహేవియర్ అనేది మనం చూపించినము దేవుడు వాళ్ళని కూడా మనకు అనుకూలంగానే మార్చినాడు అట్లనే మనం దేవుని అడిగింది ప్రతి ఒక్కటానికి ఆయనే మనకి ఎందుకు నువ్వు వాక్యంలో నానబడైనప్పుడే ఆ వాక్యాన్ని ఎత్తి పట్టుకున్నప్పుడే ఆయన రెక్కల కింద నువ్వు ఉండాలి అనంటే ఆయన వాక్యంలో నువ్వు ఉండాలి అంటే నువ్వు ఎంత వెలగాలి అనేకుల మధ్యలో నువ్వు వెలిగింపబడల నువ్వు వెలిగితేనే అనేకులు కూడా రక్షణలోకి రాగలుగుతాడు మనమే వెలగకపోతే మరి అనేకులు ఎట్లా రక్షణలోకి రాలేకపోతారు ఎందుకంటే మన ప్రవర్తన సరిగ్గా లేకపోతే ఎవరు కూడా రాలేరు సో ఈ చివరి దినంలో మన కథ అనమాట ఎందుకంటే ఈ లోకంలో ద్వేషము కోపాలు కాపడం ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి కాబట్టి ఇలాంటి టైంలోనే మనం తగ్గించుకోవాలా ఎందుకంటే దేవుడు హృదయలో పరిశోధించే దేవుడు కాబట్టి ఆయనకి మనము లోబడి జీవించాలా ఆయన రెక్కల కింద మనం ఉండేలాగా చూసుకోవాలా ఎప్పటికీ ఆయనను ఆనందించాలా ఆయన మనము వీలైనంత వరకు ఆయన సన్నిధిలో మూడ పెట్టాలా వీలైనంత వరకు ఇంకా చివరి దినంలు కాబట్టి ఇంకా టైం లేదు కాబట్టి ఉన్న టైంలోనే దేవుని ఎంతో స్తుతించి ఆరాధించాలా కాబట్టి ఆయన రెక్కల మనం ఉండాలా అదే దేవుడు నాతో అందుకే మన నోరు ఎప్పుడు తెరుస్తేనే ఉంటే ఆయన నింపుతూ ఉంటాడు ఇప్పుడు మనకు పాట రాదు నా గొంతు ఇట్లా ఉంటది నేను పాట సరిగా పాడలేకపోతున్నా అని అంటే అది లోకాన్ని నువ్వు లోకరీతిగా వెళ్ళిపోతున్నావు అట్లా అనుకోవద్దు నువ్వు దేవుడు నిన్ను చూసినాడు నువ్వు దేవుని వైపు నడవాల నువ్వు దేవుని వైపు ఉండాలంటే నీ గొంతు ఎట్లా ఉన్నా నువ్వు ఎట్లా పడినా నువ్వు ఎట్లా చేసినా ఎవరు ఏమన్నా నువ్వు పట్టించుకోదు ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలా ఎందుకంటే దేవుడు నీ హృదయాన్ని చూసే దేవుడు ఏదో బయట శరీరకరంగా చూసే దేవుడు కాదైనా ఆయన ఆత్మని ఎరిగిన దేవుడు ఆత్మని చూసే దేవుడు కాబట్టి నీ ఆత్మలో నువ్వు ఎట్లా పాడుతున్నావో అది ఆయన చూసడు ఈ లోకంలో అనుకుంటారే వీళ్ళు ఇట్లా అట్లా పాడుతున్నారని అంటే ఇది ఎగ్జాంపుల్ గా ఎందుకనంటే ఆ చాలా మంది అంటారు నాకు రాదు నాకు చేయదు ఈవెన్ నేను కూడా అన్నా చాలా మటుకు నాకు నేర్పించింది అదే నీ నోరు బాగో తెరిస్తే నేను దాన్ని నింపేదని దేవా నాకు రాదు ప్రభావ అంటే అది రాకుండా అదే మనం ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది మ్యాథ్స్ కూడా అంతే మనం మ్యాథ్స్ ప్రాక్టీస్ చేస్తుంటేనే వస్తుంది చేయకపోతే ఏది రాదు ఇది కూడా అంతే మనం ఆయన వాక్యాలను ధ్యానిస్తుంటేనే అది మన హృదయంలో నాటబడుతుంది ఆ మనం ఎక్కడికి వెళ్ళినా ఆ యొక్క వాక్య జ్ఞాపకం చేస్తూ ఉంటాడన్నమాట దేవుడు మనకి అట్టని నువ్వు పది మంది ముందు అరే నేను ఇట్లా పాడినా వాళ్ళు అట్లన్నారు నన్ను ఇట్లన్నారు అని పాయింట్ అది కరెక్ట్ వే కాదు నువ్వు దేవుని మీద నువ్వు కంప్లీట్ గా ఆధారపడిన వాళ్ళమైతే పది మంది పది రకాలుగా మాట్లాడుకున్నా నీకు కోపం రావదు ద్వేషం రావదు ఏమి రావదు ఎందుకంటే వాళ్ళు తెలియకట్లు అంటున్నారు కానీ నీకు తెలుసు దేవునికి తెలుసు నీ హృదయం ఎట్లా పాడుతుంది ఎట్లా ఉంటుందో అని కదా అందుకే మనం హృదయంతో చూడాలా మన ఆత్మని ఎవరు ఎట్లా పాడినా ఎవరు ఎట్లా చెప్పినా ఎవరు ఎట్లా నడుచుకున్నా ఆత్మగా మనం చూడాలా ఆత్మని మనము తెలుసుకోవాలా ఒక్కొక్క ఆత్మ ఎట్లా ఉంటుందని నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆ ఇక్కడ నీ నోరు బాగువ తెరవమన్నప్పుడు చాలా మంది రాదు అని తెలియనప్పుడు అది ఎగ్జాంపుల్ గా నేను చెప్తున్నాను కానీ దేవుడు అదే రాదు అని అన్నద్దు ప్రాక్టీస్ చేయాలి అని అంటున్నాడు నువ్వు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తావో ఆయన నీకు ఇంకెక్కువ ఇస్తాడు అట్లా అంటే మన జీవితం ప్రాక్టీస్ అనేది ఉండాలా ప్రాక్టీస్ లేకపోతే ఏది రాదని ఇట్లా క్లూర్ గా మంచిగా ఇట్లా చెప్పేస్తున్నాడు దేవుడు కదా ఇరిమియా కూడా అంటాడు నాకేం రాదు ప్రభావ అంటే దేవుడు ఒకటి అంటాడు నోరు చెప్పు నీ నోట్లో నాన్న మాటలు పెట్టి ఉన్నాను అని అంటాడు అందుకే దేవుడు వాగ్దానం చేసిన దేవుడు కాబట్టి మనం నోరు తెరిస్తే ఆయన ఎందుకు విప్పాడు చెప్పు మన ఆత్మీయమైన నోరు కూడా మనం తెరవాలా మన ఆత్మీయమైన నోరుతో ఆయన స్తుతించాలా ఆరాధించాలా ఆయన డెఫినెట్ గా మన నోట్లో నోటి మాటలు పెడతాడు ప్రతి ఒక్కటి ఆయన చూపించే దేవుడు నేను టూ డేస్ నుంచి చదివినా చేసినా చాలా వచ్చిన దేవుడు ఇచ్చినా నాకు మినిమంగా పాయింట్స్ అని అనిపించినాయి నాకు ఇవే ఇవే నా హృదయానికి తట్టిను ఎందుకంటే ఆ కాలంలో కూడా అంతే ప్రవక్తలు హింసింపబడినారు వాళ్ళ మీద అబద్ధం రాడే అన్ని చేశారు సో అదే రీతిగా ఏసు కూడా జరిగింది కానీ అక్కడ డిఫరెన్స్ ఏం ఆ ప్రవక్తలు ఒక టైంలో పాపం నుంచి విడుదల పొందినారు కానీ మన యేసుప్రభు అట్లా కాదు ఆయన పుట్టికత్వం నుంచే పరిశుధుడుగా పుట్టినాడు అక్కడ అవి రెండే డిఫరెన్స్ అంటే దేవుడు పరిశుద్ధుడు ఆ ప్రవక్తలు ఆ పాపం నుంచి బయటికి వచ్చినారు కాబట్టి అక్కడ డిఫరెన్స్ ఉంది కాబట్టి యేసు ప్రభుని కూడా వాళ్ళు చంపేసినారు ఆయన కూడా అతసాక్షి అయినాడు తర్వాత ప్రవక్తలు కూడా అతసాక్షి నాకు ఇట్లా కంపరిషన్ దేవుడు నాకు చూపించు అంటే ఎట్లా పోయినా ఆయన మనం గట్టిగా పట్టుకున్నప్పుడు మనకు వస్తాయి శోధనలు ఆ శోధనలో మనం విజయం పొందాల అది కూడా కీర్తనలో ఉంటుంది నేను మార్నింగే చదువుకున్నాను ఆయన హృదయాన్ని పరిశోధించే దేవుడు కాబట్టి ఏ శోధనలు వచ్చినా మనము విజయం పొందాల నాకు దేవుడు చూపించిన ప్రతి ఒక్క శోధనలలో నేను విజయం పొందాలని నేను ఆయన సంధిలో ప్రయత్నిస్తున్నా అంటూనే ఆయన కూడా అదే అంటున్నావు సో శోధనలు మనకు వచ్చినప్పుడు మనం విజయం పొందాలి అనంటే ఆ వాక్యం మనలో ఉంటేనే విజయం పొందగలుగుతాము ఎందుకంటే ఏహోవా నా బలమా మనం పాట పాడుతుంటాము కదా మన బలమైన దేవుడు మన దగ్గర ఉండాలి అంటే నీలో వాక్యం ఉంటేనే ఆ బలం నీలో వస్తుంది నువ్వు వెలుగుతావు లం లేకపోతే మనము వెలగలేము అందుకే దినదినము ఆయన రెక్కల కింద మనము ఉండాలా అంటే వాక్యములు ఉండాల మన ప్రవక్తను కూడా అదే రీతిగా నడుచుకోవాలా ప్రాక్టీస్ చేస్తున్నాము చేస్తూ చేస్తుంటేనే కదా మనం తయారవుతుంటాము ప్రాక్టీస్ చేయకపోతే అది ఆ స్టాప్ అయితే అది ఆడవరకే ఉంటుంది కాబట్టి స్టెప్ స్టెప్ బై స్టెప్ మనము ప్రాక్టీస్ చేద్దాము మరి దేవుళ్ళకు వెళ్ళాలని దేవునికి ప్రార్థించండి మరి దేవుడు చిన్న వాక్యం తీయించండి గారు కామెంట్ కామెంట్ పరిశుద్ధుడ పరిశుద్ధుడే కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ ఎసయ్య నికే వందనాలు ప్రభా తండ్రి నాయన నీకే స్థుతులు స్తోత్రములు ప్రభా ఈ దినంతా ప్రభా నాయన కాచి కాపాడినందుకు నీకు వందనాలు నీకు కృతజ్ఞతలు తండ్రి నీకు స్తోత్రములు ప్రభా దివారాత్రంలో నీ కంటి పాప తండ్రి నాయన మీరు మమ్మల్ని కాచి కాపాడి నీ కృపలో నాయన మమ్మల్ని భద్రపరుచుకున్నందుకు నీకు వందనాలు తండ్రి నీకే సమస్త మహిమ ఘనత ప్రభావంలో తండ్రి ఎసయ్య యుగయుగములకు కలుగునగాక హెలు య తండ్రి ప్రభా అవును ప్రభా కాల సమయం అందు ప్రభా నాయన నేను వాక్యం ద్వారా మీ స్వరం ద్వారా మాతో మాట్లాడారు ప్రభా నాయన తండ్రి అవును ప్రభ నాయన మీకు తగినట్లుగా మేము నడుచుకోవాలా ప్రవర్తించాలా వాక్యానుసారంగా మేము ముందుకు పోవాలా ప్రభా ఎందుకంటే మా సాక్ష్యం ఎక్కడా పోకూడదు ప్రభా తండ్రి ప్రతి చోట ప్రభ నాయన ప్రతి విషయంలో ప్రభ నాయన మాలో నాయనా మీరు కనబడాలా ప్రభా క్రీస్తుని చూడాలా ప్రభా అట్లా మిమ్మల్ని పోలి మేము నడుచుకోవాలా అన్నిటిలో మేము తగ్గించుకోవాలా ప్రభా తండ్రి నాయన ఎన్ని నిందలేసినా ఎన్ని అవమానాలు పరిచినా ప్రభా ఎన్ని ఆటంకాలు ఎన్ని శ్రమలు వచ్చినా నాయన ఆ దినం మీరు కలవరి తెలియలో ప్రభా నాయన నాయన మీరు సహించిన ఆయన మీరు ప్రేమ చూపించినారు ప్రభ ఆ ప్రేమనే మేము అందరికీ చూపించాలా ప్రభ ఎక్కడ ప్రభా నాయనా తండ్రి ఓపికను ఓర్పును సహనమును నాయన మేము కోల్పోకుండా ధైర్యంగా ముందుకు పోవాలా ప్రభా నాయన అలాగే ప్రభా తండ్రి నాయన నీకు తగినట్లు మేము జీవించాలా నాయన ఎవరితో ఎట్లా వాక్యాన్ని ప్రకటించాలా అనేకులు ఉన్నారు ప్రభా నాయన రకరకాల ఆలోచనలు పద్ధతులు విధానాలు రకరకాల ఉన్నారు ప్రభా నాయన సంఘాల్లో కూడా ప్రభ కాబట్టి ఎవరి దగ్గరికి వెళ్ళినా ప్రభా ఎట్లా నడుచుకోవాలా ఎట్లా వాళ్ళకి వాక్యోపదేశం కానీ వాళ్ళతో ఎట్లా సంభాషించాలా ప్రతిదీ ప్రభ నాయన నీ జ్ఞానంతోనే మేము ముందుకు పోవాలా ప్రభ దాని కొరకే మేము ప్రయాసపడాలా ప్రభ నాయన మా స్వబుద్ధిని మా స్వంత ఆలోచనలు సొంత తలంపులన్నీ మీరు కొట్టివేయండి ప్రభ ఎక్కడ మాలో ఈ లోక సంబంధమైన అహం కానీ గర్వం కానీ నాయన ఈ లోక సంబంధమైన క్రియలు మాలో లేకుండా ప్రభా నీ గుణగానాలు మాకు దయచేయండి ప్రభా నాయన కోత విస్తారమే కానీ పనివారు కొద్దివారే అన్నావు తండ్రి కాబట్టే ప్రభా నాయన తండ్రి ఆ యొక్క కోత మేము కొయ్యాలా ప్రభా వ్యవసాయం ఆ మేము చేయాలా ప్రభ ఆ యొక్క పొలంలో ప్రభ నాయన ఈ లోకమే నాయన పొలం కాబట్టి వ్యవసాయం కాబట్టి నాయన ప్రతి ఒక్క పొలంలో నాయన తండ్రి దున్ని నాయన నాయన విత్తనాలు వేస్తేనే అవి మొలకెత్తుతాయి కాబట్టి ఈ లోకంలో ప్రభా అని వాక్యం అనే విత్తనం అది మేము నాటాలా అది అనేకులకి వెదజల్లాలా వాళ్ళ హృదయాల్లో నాయన నాటాలా ప్రభ అది మా జ్ఞానంతో వెళ్తే మేము ఏం చేయలేం ప్రభా నీ జ్ఞానంతోనే నీ సహాయంతోనే నీ నడిపింపుతో వెళ్తేనే మేము చేయగలుగుతాం ప్రభా ఆ రోజు ఇర్మియాతో మాట్లాడినట్టు ప్రభా నాయన కాబట్టి మేము వెళితే ప్రభా నాయనా మాతో మీరు మాట్లాడాలా మా స్థానంలో ఉండి మీరు ఉండాలా ప్రభ కాబట్టి నీ యొక్క ప్రత్యక్షత నీ యొక్క మహిమ ప్రభ మా ద్వారా ప్రభా ఈ లోకంలో చూపించాలా లోకమంతా నీ మహిమతో నింపాలా ప్రతి చీకటి దయ్యాలన్నిటినీ ప్రభా నాయన మా పాదాలతో అనగద్రొక్కాల ప్రభా తండ్రి ఏ వచ్చినా కానీ ప్రభా మీరు వెలుగు ప్రభ కాబట్టి మీరు మా వశమైనప్పుడు మా పాదాలు కూడా వెలుగులాగా అయిపోతాయి ప్రభా ఎక్కడ అడుగు పెడితే అక్కడ సమాధానమే ప్రభా ఎక్కడ అడుగు పెడితే అక్కడ చీకటి శక్తులన్నీ నాయన పారిపోవాలా ప్రభా అలా మిమ్మల్ని మేము కలిగి ఉండాలా ప్రభా నీ వాక్యమే మీరు కాబట్టి ప్రభా మా హృదయమంతా నీ వాక్యంతోనే అది నిండిపోవాలా ప్రభా నాయన ప్రతి కల్మశుభం పోవాలా ప్రభా ఈ లోక సంబంధమైన ఉన్న ప్రతి కపటమ అన్ని పోవాలా ప్రభా క్రీస్తు కలిగిన మనస్సు క్రీస్తు కలిగిన ప్రేమ క్రీస్తు కలిగిన హృదయం మాకు కావాలా ప్రభా అదే ఈ లోకంలో తండ్రి నాయన మీరు చిత్తము నెరవేర్చినారు ప్రభా ఇదం మాకు ఆ మూడు గుణాలు ఉంటేనే ప్రభా ఈ లోకంలో మేము నిలబడగలము ధైర్యంగా నిస్వార్థని ప్రకటించుకొని ముందుకు పోగలం ప్రభా కాబట్టే ప్రభా నాయన మేము ఎన్ని ఎన్ని ఎతికినా అది మీరు మా వశం అవడమే ప్రభా ఈ లోకస్తుల్లాగా ప్రభా మేము ఈ లోక సంబంధమైన వాటి కోసం ప్రయాసపడతలేదు ప్రభా సమస్తం మీలోనే ఉంది ప్రభా మీరు మాలో ఉన్నారంటే సమస్తం మాకు ఉన్నట్టే సమస్తం మీద మీకే అధికారం ఉంది ప్రభా మీరు మా వశమైనప్పుడు అన్నిటి మీద మాకు అధికారం ఉంటుంది ప్రభా కాబట్టి ఈ లోకనాథులతో నాయన చీకటి శక్తులతో నాయన ఆకాశ మండలంలో ఉన్న శక్తులతో అంధకార శక్తులతో నాయన యుద్ధం అన్నావు వాటితో పోరాటం అన్నావు ప్రభా తండ్రి కాబట్టి మీరు ఇచ్చే సర్వాంగ కవచము ధరించుకోమన్నారు ప్రభా మీరు మా వశమ మీరు మేము ధరించుకుంటే ప్రభా నాయన మేము పోరాడి జయించగలుగుతాం సమస్తం ఆయన మేము నెరవేర్చగలిగి నాయన మీ చెత్త మీద ఈ లోకంలో నెరవేర్చి తిరిగి మీ వద్దకు రాగలం ప్రభాయన మీ ఎదుట నిలువబడగలం ప్రభా కాబట్టి మీరు మా వర్షమవమని ప్రార్థిస్తూ వాక్యం ద్వారా స్వరం ద్వారా మాట్లాడినందుకు మమ్మల్ని బలపరిచినందుకు ఆయన మీకెంతో వందనాలుగు కృతజ్ఞతా స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ నజరేడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి ఆమెన్ పరిశుద్ధుల వాళ్ళ తండ్రి మీ స్థితుల స్తోత్రాలైనా బ్రహ్మీ స్థయాకలో గొప్పదేవా మీకు వనాలనైనా ఈ దినమంతా మీ సాయం చేతిని అర్పించి సురక్షితంగా మమ్మల్ని తండ్రి మీ సన్నిధిలోకి ఏర్పరచుకోవడానికి మీకు ఎంత వందాలు ప్రభావ మాలో అవిధేయతను తొలగించండి ప్రభావ మేము ప్రతిక్షణం విధేయత చూపించగలనా సైబర్ అండ్ తండ్రి అన్నిటికంటే ముఖ్యమైనది విధేయత అన్నారు ప్రభావ మీరు ఏం చేస్తారు అనేది కాదు కానీ విధేయత లేకుండా ఏం చేసినా కానీ మేము సాధించలేము మిమ్మల్ని తను మళ్ళీ సంతోషపరచలేము నేను అందుకంటే కాబట్టి తప్పటి హృదయాన్ని పెట్టమని ప్రార్థిస్తున్నాం నేను దుష్టత్వాన్ని తొలగించాలి మళ్ళీ వ్యక్తిత్వం తొలగించమని ప్రార్థిస్తున్నాం నేను మీ వరకు జీవించగలరని సేయపడడం తల్లి వేరు ఏ పని చేయమంటే చేయలేసేపడి మా శరీరాన్ని స్వస్థపరచండి బలపరచడి జీవంతమంది ఏ విధంగా మిమ్మల్ని నేను పరచాలా సంతోషపరచాలా అన్నింటిని మీకు ఇంత కేరీగా తీసుకోవాలి మీరు జ్ఞానం అనుగ్రించండి దేని విషయాన్ని చింతించకుండా భయపడకుండా ధైర్యంగా ఏమాల కాలంలో ఏ రీతిగా మమ్మల్ని మేము కాపాడుకోవాలి కుటుంబాలను కాపాడాలి సంఘాన్ని కాపాడుకోవాలి అది రీతిగా ప్రభు విశ్వాసం కాపాడుకోవాలి తల్లి మీ మాగంగా ఎట్లా నిలబెట్టాలా ప్రభు మీరే జ్ఞానం అనగా నడిపించండి తండ్రి ఇదే నమ్మంతా మీ సాయం చేతి నడిపించండి సురక్షితగా ఇంటికి చేర్చమని ఏ సుఖరిస్తున్నా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ స్తోత్రం ప్రభావ పరిశుద్ధులా గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోనతుడుగు తండ్రి మహిమ స్వరూపకు దేవ కృపమైనా నీకు స్థుతుడు స్తోత్రమైన గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ అందరినీ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకున్నారనైనా మమ్మల్ని సజీవులకు నిలబెట్టుకున్నారు ప్రభా దివారా మమ్మల్ని కాచి కాపాడి ఇక నూతన దినం మాకు నీకు అర్ణాలిస్ నీకే కృతజ్ఞతలైనా నీకే స్థుతులు స్తోత్రమైనా మంచి ఆరోగ్యాన్ని శక్తిని బలాన్ని అనుగ్రించారు ప్రభా మీ అస్తం తోడుగుంచి మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్న దేవ పరిశుద్ధులకు తండ్రి నీకే సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తున్నాం నైనా గొప్ప దేవ ఇక మధ్య కాల సమయంలోనైనా మీకు స్వరం మాకు వినిపింపజేస్తున్నారనైనా మీరు వాకిందరు మాతో మాట్లాడినాం ప్రభావ ప్రతి దశలోనైనా మీకు మాదిరిగా మేము మీకు విధేయత చూపించాలా తగ్గింపు జీవితం మేము కలిగి ఉండాలా ప్రభావ మీలాంటి మనసు హృదయం మేము కలిగి ఉండాలన్న తండ్రి మీకు సరళత సంపూర్ణత పరుషుతో మేము కలిగి మేము ఉండాలన్నా సహాయపడండి ప్రతి మీకు విధేత చూపించాలా గొప్ప దేవ మీరంతగా ప్రభావ తండ్రి చిత్తానికి విధేయత చూపించినారనైనా గొప్ప దేవ నైనా ఏసయ్యా మీరు ఎంతగానో ప్రభావ తగ్గించుకున్నారు ప్రభావ ఆ మహిమగల సింహాసనం విడిచిపెట్టి లోకానికి వచ్చి ఓ ప్రభావ మీకు రిక్తుడిగా మేమమ్మ మా కోసం త్యాగం చేస్తున్నారు నైనా ఆ రీతిగానే ప్రభావ మేము జీవించేలాగానే ఆత్మను మాకు అనుగరించండి మీలాంటి మనుషులు లాంటి హృదయం మాకు అనుగరించండి ప్రవర్తనను మేము జాగ్రత్తగా పరిశుద్ధంగా జీవించాలా మీకు విధేత చూపిస్తేనైనా భయభక్తులుగా కలిగినైనా ప్రీతికరమైన సేవ చేయాలా గొప్ప దేవనతను మీ ఆత్మ సాయం మాకు అనుగరించమని ఆదిష్టమైన ఏముంటుంది శ్రమల కాలం ఈ శ్రమల కాలంలో ప్రభావ మా విశ్వాసాన్ని మేము బలపరచుకోవాలా మేము ఇంకా సంపూర్ణంగా మేము ముందు సాగిపోవాలా అనేక చోట్ల అనేక ప్రాంతాలు వెళ్ళి ప్రభావ మీ వాక్యాన్ని ప్రకటించాలా మీరు అక్కడ తొరిగింది ప్రభావ మేము సిద్ధపడాలా అనేకులు మేము సిద్ధపరచాలా ప్రభావ అలాంటి సేవా జీతంలో నడిపించండి ప్రభావ ప్రతి దశలో ప్రభావ మేము ఏం చేసినా కానీ ప్రభావ మీ మహిమ కొరకు మేము చేయాలా ప్రాభ మీకు మహిమకి వచ్చేలాగా మీ మహిమ తీసుకొచ్చే వారిలాగా మేము ఉండాలా ప్రభావ ఆ రీతిగా ప్రభావం మీరే మాకు సహాయపడమని ప్రార్థిష్టం ప్రతి దశలో ఎల్లప్పుడూ ప్రభావం ఏదైతే కలిగి మేము జీవించాలా సహాయపడండి మీరు అక్కడ ప్రభా నైనా ఇస్తే ప్రభన తండ్రి మీరు అక్కడ సమీపిస్తున్నారుగా ప్రభా అబద్ధ బోధ భయంకరంగా తానువిస్తున్న ఎన్నో బోధలతో ప్రభు మనుషులు మోసగింపబడుతున్నైనా మోసంలో నుంచి వాళ్ళందరూ బయట తీసుకొని రావాలా దేవాతి దేవనా మీకు సత్యాన్ని మేము మేము ప్రకటించాలా ప్రభావ అంటే జ్ఞానం ఎక్కడ ఏ రీతిగా మేము ప్రకటించాలా ఏ రీతిగా మాట్లాడాలా సంభాషించాలా మీ జ్ఞానం మాకు అనుగ్రించండి ప్రతి దశలో మా తలంపులు తొలగించి మీ తలంపులు మేము చోటుమైనా మా ప్రవర్తన అంతట్లో మీకు అధికారిక మీద లోపలిని ముందుకోవాలని సహాయపడండి గొప్ప తండ్రి ఎస్సు ప్రభా వైరస్ బాధ్యతలను స్వస్థపరచండి కేపిఎం గ్రూప్లను ప్రదర్శిస్తారు అందరి మీరు ఆశ్రదించండి నూతనంగా అభిషేకించి మీకు ఒక గొప్ప సాక్షి పెట్టుకోండి పతిశ్రమల విజయం అనుగరించి కుటుంబంలో శాంతి సంవాదం దయచేమని ప్రాదిష్టమైన నా దేవ నా ప్రభా సంగుట్టండి ప్రభావానికి మంచి ఆరిగిన దయచేయండి మీ సముచితమైన పరలోకపు జ్ఞానం చేతి ఇంకా నింపండి అనేక మంది విషయాలు బయలుపరచండి మంచి ఆరిగిన దాండి నేను ఉద్యోగస్తులు అన్నింటిలో తోడునండి ఆటంకలు కొట్టి ప్రభవ పుట్టుముచ్చు టగ్నికం చేసి ఇద్దరు బిడ్డల మి దీవించండి పర్వ గొప్ప జ్ఞానాన్ని గురించి మీకు ఒక గొప్ప శాసన పెట్టుకోండి టీచర్ బ్లెస్ చే ప్రభావ అభిషేకించి మీ సేవలు వాడుకోండి శిశ్వ మంచి దయచేనైనా మీ సేవలు ఇంకా బలంగా వాడుకోండి అన్న అన్నములు ప్రభా బంధువులు అక్క చెల్లి అందరూ ప్రభావి సత్యంలోకి రావాలా ప్రభావ మీరే సాయపడమని ప్రార్థిస్తాం మా కుటుంబీకులందరినీ కూడా ప్రభావ మేము ఈ సత్యంలో రావాలి ముద్రలోకి తీసుకొని రావాలా ప్రభావ మా బంధువులు కూడా మీ వాక్యను ప్రకటించాలా మోమాటం పడుకున్న ప్రభావలు అందరినీ చెంది మేము తీసుకొని ఇక సమయం బహు సమీపం ఉంది ప్రభావైనా గొప్ప దేవన తను మేము ప్రతి క్షణం మేము అనే సాయపడని మీరే మా జ్ఞానం అని ప్రతి చోట మీ కురు మమ్మల్ని అందరినీ శాసన పెట్టుకుని ఆఖరి సిద్ధపరచుకోమని ఏసుక్రీస్తు పరిషత్ తండ్రి ఆమె మాట్లాడే అలా సరిపోని పోలిచి మీ అధికారం లేదని గొప్ప కనికరించండి ఆత్మ తీరవండి శ్రమించండి వాళ్ళు విధంగా ఆత్మ తీరవండి సరస్వతం నడిపించండి వైరస్ బ్రహ్మట్టం తాకండి శ్చపరచండి అలాగే వాళ్ళ పాపలు క్షమించండి వాళ్ళు స్వచ్ఛపరచండి వాళ్ళ ఆత్మ తెలియదు వాళ్ళ స్వార్థించి వాళ్ళు రక్షణ తెచ్చేయండి వ్యాక్సిన్ రక్తాన్ని పోషించి ఏ బిడ్డ ఈ హానియో ప్రతి రక్షించుకోండి నా దీవానికి బయట కాలంలో ఆత్మయుద్ధం పోరాటంలో ఉన్నాం ఈ పోరాటంలో మంచి సైనికులు మాకు మార్చని సుప్రభ నా దీవానికి శ్రోతం చేసాం ఆ బ్రాహ్మణ శాఖ గొప్పదిగా ఈ రోజు మీరు మీ గ్యాప్ చేసుకున్న వందభా నా దేశం చేసాం ఆకలి బావు సమీపం ఉంది స్థిరపరిచి బలపరిచి ఇంకా స్వచ్ఛంలో నడిపించండి ఇంకా లోతు నడిపించండి నా దీవానికి శోదం చేస్తాం తాక ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం ప్రతి ఆటకాలు తీకర్శ దెయ్యాలు కాల్చి ప్రతి బిడ్డలో మీ ఆత్మతో బలంతో జ్ఞానం ప్రతి బిడ్డ సేవ చేయాల కుటుంబంలో నెమ్మది శాంతి కలిగించి కష్టం నష్టం తొలగించి డ్యూటీలో ప్రయాణిత ఉండండి అన్నముట్టను తాకండి ఆత్మతో బలం తో ఆరోగ్యం అగ్నికరించనీ ఇంకా సతాన్ని చూపించండి అన్నదాన్ని నేర్చుకోండి ప్రభా హ లోకంలో ప్రభ ప్రకటించాలని సాధించండి అక్క ముట్టం తాకండి అక్క కవి వాక్యం ప్రవరాల చెప్పాలయ ప్రభ అక్క బలంగా నింపని బలం శక్తితో నింపి ఆరోగ్యం అగ్నికం చేయండి పిల్లలు బలం ఉన్న సేవకులు కావాలా నీ చేతిలో బలమంత దాచండి మంచిదాన్ని ఉడిదిలం ఈసందాలు అలాగే వాళ్ళ ఇష్ట ప్రభావం కారించని చక్రబో ముట్టని తాకండి పలు జ్ఞానం తెలియచని ఆవిడ విస్త్రపరచని తన భార్య గర్వాలను తెలియండి సంతానం కలిగించని వాళ్ళ కుటుంబం మార్చుకుని రక్షించుకోండి అక్కడ సేవ జరిగించని అలాగే అనాదివానికి శోతం చేసాం అలాగే ఆకలి బావు సమీపించింది ప్రతి ప్రాంత ప్రతి ప్రతి ఇంటిలో సేవ జరగాలి విశ్వప్రభ మీరే సాయకుడు నడిపించి సేవపరిచి అలా ఈ దినంతా సాయం చేసి నడిపించి పది చీకర్షక దయ్యాలు దురాత్మని కాల్ ఇంకా తుక్తానికి శక్తి బలం దిస్తున్నా ప్రాస్వామి మధ్యాహ్నం కూడుకుని ప్రార్థించుకోవడానికి అనుగ్రహించరుణాన్ని బట్టి వందనాలు వేసాయా ప్రభు అని ఆయన రక్షక మేమైతే అల్పులం అయోగ్యులం వేసా అయినప్పటికీ మీరు మా ఎడల చూపుచున్న కృపాను బట్టి వందనంలో స్తోత్రములు వేసాయా ఎందరెందరైతే ప్రభు ఇరుకులలో ఇబ్బందులలో వ్యాధులతో బాధపడుతున్నారో స్వస్థతను అనుగ్రహించండి వేశాయా ఈ ఈ రోజైతే మా ఆంటీ బ్రెయిన్ క్యాన్సర్ ఆపరేషన్ చేయించుకోవాలి అని చెప్పారు ఏసయ ప్రభా దానికి సక్సెస్ ని మీరే అనుగ్రహిస్తున్నారని విశ్వసిస్తున్నాను ఇంకా క్యాన్సర్ తో బాధపడుతున్న కవిత సిస్టర్ గురించి ప్రే చేస్తున్నాం కాపాడండి దేవా ఇంకా శ్యామిల్ మామ గురించి ప్రే చేస్తున్నాం వేసాయ ఆయనకు మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండియా ఏసయా ఆయన రక్షక ఈ ఈరోజు దీపా సిస్టర్ చెప్పిన మెసేజ్ ప్రకారం మేమందరం నడుచుకునడానికి ప్రభా మాకు ప్రేరేపణను అనుగ్రహించండి సార్ ప్రభ మీ మార్గంలో నడుచుకునే లాగునా అనుగ్రహించండి సార్ మీ ఆజ్ఞలను గైకొని వారి మా శ్రమలలో మేము మిమ్మల్ని ఆశ్రయించి వారి అనుగ్రహించండి దేవ అనాథాల కోసం మీరాశ్రయాల కోసం విధ్వరాళ్ళ చంద్రశేఖర్ సార్ ఫ్యామిలీ రవి బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీ మనోజ్ బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీని దీపా సిస్టర్ ఫ్యామిలీని క్యాథరిన్ సిస్టర్ ఫ్యామిలీని ఇంకా గ్రూప్స్ లో ఉన్న వాళ్ళ ఫ్యామిలీస్ అందరి గురించి ప్రే చేస్తున్నాం మేసయాభా మీ పనికి చేయడానికి ఏవైనా ఆటంకాలు ఉంటే వాటిని ఏ సునామం గద్దిస్తున్నాం మేసయా ఏసన్ ఆయన రక్షక నిరుద్యోగులకు జాబ్స్ నన్ను గ్రహించండి ఏస మాకు కానీ మా కుటుంబాలకు కానీ ఏ సమస్యలు ఉన్నా ప్రభా వాటన్నిటిని మీ పాదాల చెంత పెడుతున్నా అనేశాయా ఈ గ్రూప్ సభ్యుల వాళ్ళ ఇంట్లో ఏదైనా ప్రాబ్లం వాటన్నిటిని మీ పాదాల చెంత పెడుతున్నా అనేశాయా ఈ కొద్ది విన్న పంబులు క్రీస్తు చేస్తున్నాం పేరిట అడిగి వేడుకొని చిన్నాను దేవ ఆంబెన్ పరిశుద్ర ప్రేమల దేవ కృపణ తండ్రి దేవాయశు ప్రభా నీకు లెక్కలేని బంధనాలు కృతజ్ఞత రజ సర్వశక్తి మంత్ర సర్వాధికారి నీకు ప్రభా దేవా ప్రభా దినదిన ప్రభా నీలో ఎదగాల ప్రభా నీలో మేము నడుచుకోవాల ప్రభా మీరు మాకు సహాయపడండి ప్రభా ప్రతి ఒక్క కూడా ప్రభా మీరే మాకు తో నడిపించండి ప్రభా దేవాసూ ప్రభా నేర్చుకునే ప్రతి కూడా ప్రభా ఏది కూడా మేము మర్చిపోకుండా ప్రభా ఇంకా ప్రభా మా వృద్ధంలో మేము భద్రపరచుకోవాలి ప్రభావ నీ యొక్క సత్యని మేము దట్టగా ప్రభావ ఉన్నాను మేము గట్టిగా కట్టుకోవాలి ప్రభా వారి మీద మాకు సహాయపడండి ప్రభా నీకే స్థూతం నీకే వదలతండి దేవా ఏజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడల ప్రభావ వాళ్ళ ప్రతి ఒక్క వాంఛన మీరు తీర్చండి ప్రభా వాళ్ళ రుద్రులున్న ప్రతి ఒక్క కోరికలు మీరు నెరవేర్చండి ప్రభా నీకే స్థూతం నీకే వదండి దేవా ఒక్కొక్క ఆత్మ ఒక్కొక్క బాధ విధాన దుఃఖంతో వచ్చింది ప్రభా వారికి ప్రతి ఒక్క ఆశలను కోరికలు మీరు తీర్చండి ప్రభా ముఖ్యంగా ప్రభా నీలో నడవల ప్రభా నీ యొక్క వాక్యాన్ని గట్టిగా పట్టుకుని నడుచుకునే బిడ్డలుగా ప్రతి ఒక్క బిడ్డల మీద ప్రతి ఒక్క బిడ్డను అభిషేకించి ప్రభాని సేవలు వాడుకోండి తండ్రి దేవాయేసు ప్రభ ఇంకా రాని బిడలు ఉండే ప్రభా వారి అందరినీ సమయం వర్ధం చేసుకోకుండా ప్రభా నీ స నిధులు మూర పెట్టే బిడ్డలుగా తయారు చేయని ప్రభా ఏ అనికే స్తూతం నీకి జాబ్స్ లేని వారికి ప్రభా జాబ్స్ ని సంతానం లేని వారికి ప్రభా ఏసుమంలో సంతనం దయచని ప్రభా దేవాసు ప్రభ ఇంకా ఎన్నో ఆత్మలు ఉన్నాయి ప్రభా ఒక్కొక్క ఆత్మ ప్రభా నీ సన్నిధిలో మూడపెట్టాలా ఆరాధించాల ప్రభా ఏసు ప్రభావ వారికి కావాల్సిందంతా కూడా ప్రభా సమకూర్చి పెట్టని ప్రభా నీ ప్రస్తుతి ఉన్నట్లయితే దేశ దేశం మధ్యలో శాంతి సమాధానం ఐక్యత దయచని ప్రభా ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ విషయంలో ప్రార్థిస్తున్న ప్రభావ ఏచు ప్రభావ వాళ్ళు కూడా సమాధానం కలిగి జీవించాల ప్రభా వారి మధ్యలో ప్రభా నీ యొక్క ప్రేమ వారికి దయచని ప్రభా వాళ్ళలో ఉన్న ప్రతి ఒక్క మూర్ఖత్వాన్ని తొలగించే ప్రభావ లేవా నీ యొక్క ప్రేమ చేత నడవాల ప్రభా దేవాయచు ప్రభావ వాళ్ళు కూడా ఒక మనుషులని వారికి జ్ఞాపకం ఇచ్చేయండి ప్రభా నీ స్తౌతం నీకు ఇవ్వం వెళ్తండి దేవాయచు ప్రభావ ప్రతి ఒక్క బిడ ప్రభా ఈ ప్రభా మా శ్రీలంక విషయాలు కూడా ప్రార్థిస్తున్న ప్రభా ఆ శ్రీలంకలో కూడా ప్రభావస్తుంది ప్రభా వాటి విషయంలో కూడా ప్రభా మీరే కార్యం జర్తిగించే ప్రభా వారికి కావాల్సినంత సమృద్ధిగా దయచేసి ప్రభా దేవా మూడు పుట్టలు వారికి తినడానికి ప్రభా వారికి ఆహారం దాయిచ్చని ప్రభావ ప్రతి దాంట్లో కూడా ప్రభా రేట్ని తగ్గించని ప్రభా దేవాచు ప్రభావ ప్రతి ఒక్క దేశాల మధ్యలో ప్రభా ఫ్రీడమ్ అనేదే లేదు ప్రభా దేవాలయ ప్రభావ ప్రతి ఒక్క దేశం మొదల ప్రభా ఫ్రీడమ్ వారికి దాయిచ్చిన ప్రభావం ఇంకేస్తాం నీకు వందల తండ్రి దేవ మా దేశంలో పొలిటికల్ లీడర్స్ నిన్ను మార్చివండి వారికి జ్ఞానం ఇవ్వండి ప్రభా మరియు ఆ లీడర్స్ ను కూడా నిన్ను నమ్ముకొని నడవాలని ప్రభా దేవ వారి చేత మీరు మాట్లాడిన ప్రభావం ఇంకేస్తూ నీకు వందల తండ్రి ప్రతి ఒక్క రక్షించుకునే ప్రభావి రాకడే ఎంతో త్వరలో ఉంది కాబట్టి ప్రభా ప్రతి ఒక్క ప్రజలు ప్రభా ని సదులు మీరే నిజమైన దేవుడు అని ప్రభా ఈ లోక రాజ్యంలో అనేక ప్రభా క్రిస్తిస్ రాజ్యం కావాలా ప్రభా ఏజు ప్రభ మేము మొర పెడతాం ప్రభా మా మొరలకు సమాధానం దాచని ప్రభా బ్రత ఒక బిడ ప్రార్థన విని ప్రభా సమాధానం దాయిచ్చని ప్రభా నీకేతం నీకే వదరాలండి దేవా ప్రభా మా అందరినీ కూడా ప్రభా నీ యొక్క పరిశుద్ధ గుంపులో ప్రభా సీల్ చేసుకొని పెట్టుకోమని ఏజు క్రిస్తున్నాం తండ్రి ఆమెన్ కృప సమాధానం నడిపి మనందరికీ సదకాలం తోడైన ప్రైజ్ లాంటి ప్రైజ్ లాంచుతారండి అందరికీ ప్రైజ్ లాంటారు